మిది తెలిసి చూచినవేళ దేవుడొక్కడే నిలిచి నలువంక రక్షించగా నవ్వీనీ జీవుడు నెలవై తండ్రి తొడపై నిద్రవో ఏటి మాలుడు కలలోన పులిగొని కడు మొరబెట్టినట్టులు అలరిహరి ఆధారమయ్యుండగా మాయజిక్కి బలు సంసార బాధను భ్రమశీని జీవుడు తటుకున రాజుగొంచి దండనుండే మనుజుడు అట ఇంద్రజాలముజూచి అంబుధి ఈదినట్టు ఘటన హరితనకు కత్తయ్యుండగాను పుటిలపుట జ్ఞానానకుందీని జీవుడు దరిద్రుడైనవాడు తక్కక కన్నులు మూసి నిరుపమాంజనముచే నిధానము కన్నయట్టు ఇరవై శ్రీవేంకటేశుడిట్టే కరుణించగాను ఎరవులేని భక్తిచే నీడేరీ జీవుడు